బతికినన్నాళ్ళు నీ భజన తప్పన కాని మరణ కాలము నందు మరచునేమో ఏవేళ ఏముతో తలగ్రహం బురవత్తి ప్రాణము ప్రకళించి బట్టనప్పుడు కపవాస పైత్యము కప్పగాపర చేత కప్ప ముందుచు జీవ నిన్ను నారాయణ ఎనసు పిలుచును చేత బిలవలేను మాటికి ఇప్పుడు దేవు నేమ ఎదుగు జనవయ్యగోలా ధైర్య భువనో భూషణ వికాశ్రీధర్మ భోణివాసం నా పైపు